ఆనందమయ అయితే ఆనందమయం కూడా పరిచ్ఛిన్నమే అది కూడా పరిచ్ఛిన్నమైన ఆనందమే మనకు ఉన్నది ఈ పరిచ్ఛిన్నమైన ఆనందము అది స్వయంగా ఇండిపెండెంట్గా ఉన్నదా లేక సకల జగద్వ్యాపకమైన ఆ పరమాత్మ చైతన్యములో అంతర్భాగం అంటే అది పరమాత్మ చైతన్యంలో అంతర్భాగము దాన్ని తత్వామసి అన్నారు అక్కడ త్వం మీరు ఆనందమయ త్వం వెళ్తే అప్పుడు తత్తులోకి వెళ్తారు దేహం దగ్గర కూర్చుంటే తత్తు లేదు ఏమీ లేదు దట్ ఈజ్ హౌ ఇట్ వర్క్స్ ఈ విధంగా పంచకోశ వివరణం మనకి తైత్రీయంలో ఉన్నది ఇదంతా మనం చదివాం చాలా విస్తారంగానే చదివాం ఇప్పుడు దీనికి అవతారిక ఏమంటారో చూడండి ఉత్పత్తి అద్వయస్య అస్య ఆత్మతత్వస్య శృతి ప్రమాణకత్వ ప్రదర్శనార్థం వాక్యాని ఉపన్యస్యంతే సో గౌడపాదాచార్యులు వాక్యములను ఉపన్యసిస్తున్నారు అంటే వివరిస్తున్నారు వాక్యములు అంటే వేదవాక్యములు ఎందుకంటే ఈ ఆత్మస్వరూపాన్ని గురించి ఆకాశదృష్టాంతంతో ఇంతవరకు వర్ణించుకుంటూ వచ్చారు అటువంటి ఆత్మస్వరూపానికి కేవలము యుక్తి దృష్ట అంత దృష్ట అంతవంటే యుక్తిలో భాగమేది సో కేవలము యుక్తి ద్వారా మీరు సెటిల్ చేసేదా లేకపోతే శృతి వేదము యొక్క ప్రమాణము వేదము చెప్పేది అది అథెంటిక్ అది సత్యాన్ని చెప్తుంది కాబట్టి వేద ప్రమాణము కూడా దీనికి మీ నిరూపణానికి ఉందా అంటే ఉంది శృతి ప్రమాణకాన్ని శృతి ప్రమాణకము అంటే శృతియే ప్రమాణముగా అంటే మహర్షులు తమ యొక్క ఆత్మానుభవాన్ని శృతివాక్యాల రూపంలో పొందుపరిచి ఉన్నారు అంటే అనుభవం అవుతుంది అది కాబట్టి యుక్తి మాత్రమే కాకుండా అనుభవాన్ని కూడా దానికి జోడించాలి ఇంకోహళ్ళ అనుభవాన్ని ముందు జోడించి తర్వాత మీ అనుభవాన్ని జోడించుకోవాలి అది ఆ వరస ఇంకోహళ్ళ అనుభవానికి శృతి అని పేరు తిత్తిరి మహర్షి యొక్క అనుభవానికి శృతి అని పేరు కాబట్టి అటువంటి అనుభవ రూపమైన శృతి వాక్యము ప్రమాణముగా గలది అని చూపిస్తే దాని మీద ఆ ప్రేమ శ్రద్ధ నిర్మాణం అవుతుంది అటువంటి దాన్ని చూపించటం కోసం ఆత్మతత్వాన్ని నిరూపించటం కోసం వాక్యాలను ఉపన్యసిస్తున్నారు ఏమిటి ఆత్మతత్వము అంటే అస్య ఆత్మతత్వస్య ఈ ఆత్మతత్వం యొక్క ఈ ఆత్మ అంటే ఏ ఆత్మయందు వైషమ్యాది దోషములు కానీ పుణ్యపాది దోషములు కానీ లేవో ఏది ఆకాశ సమమో అటువంటి ఈ ఆత్మతత్వము నాకు ప్రమాణాన్ని చూపిస్తున్నారు అద్వయము ఆత్మ అద్వయము ఆకాశము వంటిది మరి ఈ ఆత్మ ఆత్మ భేదాలు ఉన్నాయి కదా అంటే మళ్ళీ కథ మొదలుకొస్తుంది ఘటాకాశం మఠాకాశం అని భేదాలు ఉన్నాయి ఉంటే ఆకాశం అద్వయమైందా లేదా ఘటాకాశ మఠాకాశ భేదాలున్నా ఆకాశం అద్వయంగానే మిగిలింది కదా అదేవిధంగా వీడి ఆత్మ వాడే ఆత్మ ఇలాంటి భేదాలు ఉపాధిని మనకి అనిపించిన వాస్తవంలో ఆత్మ ఆకాశము వలె తర్వాత ఆత్మయందు సంభవన విద్యతే సంభవో న విద్యతే అని మరణే సంభవే చేయవ పుట్టుక కానీ మరణం కానీ ఉండవు గత్యా గమన యోదపి రావడం కానీ వెళ్ళడం కానీ ఉండదు ఇవన్నీ కూడా దేహాల్ని బట్టి వచ్చినవే తప్ప ఆకాశాలు ఆకాశతుల్యమైన ఆత్మయందు లేవు ఉత్పత్తి వర్జితస్య అటువంటి ఆత్మస్వరూపాన్ని గురించి వాక్యాలను ప్రహరిస్తున్నారు ఇక్కడ శంకరులు ఏమంటున్నారంటే యథా అనేక తుష కోద్రవ అన్నో దృష్టాంతం ఆయన పట్టుకొచ్చారు అది ఏమిటో నాకు తెలీదు కోద్రవము ఒక గింజ అది కోద్రవం గింజ ఇప్పుడు వేరుసేనగ గింజకి ఎన్ని షెల్ఫ్స్ ఉంటాయి అవుటర్ కోర్ట్స్ ఎన్ని ఉంటాయి రెండు ఉంటాయి ఉంటాయి ఏ మూడు ఉంటాయా మూడు కూడా ఉంటాయని చెప్పొచ్చు ఇన్నర్ లైనింగ్ ఉంటుంది ఇప్పుడు మీరు వేరుసెనక్ గింజను పగలగొడితే పైన తొక్క వస్తుంది కదా దానికి ఇన్నర్ లైనింగ్ ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ ఎర్రటి కోట్ ఉంటుంది ఆ లోపల గింజ ఉంటుంది మూడు కోశాలు వచ్చాయి అక్కడికి వేరుసెనక్కి మూడు కోశాలు వచ్చాయి రఫ్గా కొంచెం అంత సూక్ష్మంగా చూడకుండా మీరు రఫ్గా స్థూలంగా చూస్తే రెండు కోశాలు ఉన్నాయి రెండు కోశాలు ఉన్నాయి ధాన్యపు గింజకి రెండు కోశాలు ఉన్నాయి మన వాళ్ళు మిల్లు పెట్టినప్పుడు రెండు కోశాలు పోతాయి పైన ఉన్న తుస తుసా పుల్లు పోతుంది లోపల ఉన్న ఒక ఎర్రటి కోశం ఉంటుంది దాని బ్రౌన్ కలర్ ఉంటుంది అందుకనే బ్రౌన్ రైస్ అంటారు ఆ కోశం పోతుంది చాలామంది ఆ కోశం కూడా పోయిన ఆహారం తీసుకుంటూ ఉంటారు అది మంచిది కాదు ఎందుకంటే పెద్దవాళ్ళు అయ్యారు అందరూ కూడా ఒక వయసు వచ్చిన తర్వాత ఆరోగ్యం చాలా ముఖ్యం రైస్ మనదేమో రైస్ తినే అలవాటు ఉన్న పద్ధతి మనం రైస్ తినకపోతే ఆకలి వేస్తుంది ఆకలిని తట్టుకోవడం కష్టం రైస్ ఎక్కువ తింటారు ఆ భాగ్యం పశువులకు పోతుంది ఈ మధ్యన వీళ్ళు ఏం చేస్తున్నారు పశువులకు వెళ్ళనివ్వకుండా ఈ తౌణ్ణి ఆయిల్ తీసే ఆయిల్ని కేజీ యాభై రూపాయలు వంద రూపాయలు చేసి అమ్ముకుంటున్నారు అది కూడా పశువులకు వెళ్ళనివ్వకుండా కాబట్టి వాటెవర్ ఆ పైకోటు ఉంటే మంచిది పైకోటు ఉండాలంటే బ్రౌన్ రైస్ తిన్నాం అలవాటు చేసుకోవాలి ఈ మల్లెపూలు చాలా పొరపాటు మల్లెపూలైన వచ్చేదా కాబట్టి ఆలోచించండి బ్రౌన్ రైస్ కనుక అవైలబుల్ లభ్యమైతే మటుకు విరివిగా లభిస్తే మటుకు అది తిన్న అలవాటు చేసుకుంటే మంచిది నేను లభించని కారణంగా మీరు వైట్ రైస్ తింటే దానికి ఇంకెవడు చేసేది ఏం కానీ లభిస్తూ రెండు కారణాల ద్వారా రెండు కారణాలకు వీధులు పెట్టచ్చు దాన్ని ఒకటి డబ్బు ఎక్కువ అవుతుందని అలాంటి ఆలోచన చేయట్టు ఎందుకంటే గ్యాస్ ధర పెంచితే మానేవా భోజనం దగ్గర ఆరోగ్యం దగ్గర డబ్బు వేస్ట్ చేసుకోకూడదు సపోజ్ ఈ వైట్ రైస్ తింటే డయాబెటీస్ వచ్చింది డయాబెటీస్కి డబ్బు అవుతుందా కదా మనశ్శాంతికి ఎంత డబ్బు ఇస్తే రోగం వస్తే దాంతో వేగాల్సి ఉంటుంది కదా మందులు కాదు కదా కాబట్టి ఆరోగ్యం మహాభాగ్యం మిగతావన్నీ సెకండరీ కాబట్టి డబ్బు ఎక్కువ అవుతుంది ఆర్గ్యుమెంట్ ఉంది మిగతా ఖర్చులు తగ్గించుకోవచ్చు కావాల్సి ఇక రెండో పాయింట్ రుచిగా ఉండదు అనే ఆర్గ్యుమెంట్ చాలా తప్పది రుచికి అంత ప్రాధాన్యం ఇవ్వకూడదు మీరు ట్రై చేసి చూడండి మొదటి రోజు ఇవి ఇప్పుడు ఆవకాయ కలుపుకుందుకు ఈ బ్రౌన్ రైస్ బాగుండదు అయితే వంకాయ కూర కలుపుకుందుకు ఈ బ్రౌన్ రైస్ బాగుండదు వైట్ రైస్ రుచిగా ఉంటుంది ఇలాంటి కన్సిడరేషన్స్ కొన్ని ఉండొచ్చు అటువంటి కన్సిడరే పురిహారీకి బాగుండదు పురిహార్ సెల్ఫ్ ఈజ్ అ బోగస్ ఫుడ్ సో మీరు అసలు చింతపండు వేసి మిమ్మల్ని రైస్లో ఇప్పుడు రైస్ తెల్లటి రైస్ ఉండి దానికి చింతపండు వేసి ఒక ఐటమ్ పంచదారాను పాలు వేసి మరో ఐటమ్ క్యా బాత కుకింగ్ ఏటా మూడు ఐటమ్స్ చేశారా ఒకే ఐటమ్ని మూడు రకాలుగా చెడగొట్టారా వాట వాటితో కాబట్టి దట్ ఈజ్ నాట్ కుకింగ్ అలా ఉండకూడదు కాదండి మా తాతగారు మీ తాతగారికి తెలియదు అంటే తాతగారికి తెలియదు అంటే మర్యాదగా ఉండదు కాబట్టి అనేసాను ఎలాగాను వాళ్ళకి తెలియదు వాళ్ళకి తెలియచేసారు అలాగా అది తెలివితే అట్లు కాదు మనం తాత మొత్తాతని దగ్గర నేర్చుకోవాల్సింది తితిక్ష వైరాగ్యము అవి నేర్చుకోవాలి అంతేగాని ఫుడ్ హ్యాబిట్స్ ఆవకాయి నెయ్యి అవి నేర్చుకోకలా తితిక్ష నేర్చుకోవాలి వాళ్ళ దగ్గర ఉన్నాయి మంచి క్వాలిటీ సింపుల్ లైఫ్ నేర్చుకోవాలి ఆసక్తి తక్కువ ఉండేది వాళ్ళ దగ్గర సంసార ఆసక్తి తక్కువ ఉండేది అవి వాళ్ళు కారుపూడ వేసుకుతున్నారు మేము ఏమన్నా నెయ్యి వేసుకుతున్నారు అదే వాళ్ళను కాబట్టి ఆ కోద్రవహానం ఒక గింజ దానికి మల్టిపుల్ లేయర్స్ ఉన్నాట అనేక తుషోద్రవ అనేకములైన పుల్లు పై కవర్స్ ఉన్నటువంటి విత్తనం ఎలాగో అలా ఉంది ఆత్మాని శంకరుల దృష్టాంతం ఫిజికల్గా తీసుకోకూడదు ఫిజిక కానీ అక్కడ మటుకు అలా ఇచ్చారు సో దీని అభిప్రాయం మరి నా ఆత్మస్వరూపమేమి అసలైన గెంజ ఏది అంటే మీరు పళ్ళులన్నీ తీసుకుంటూ పోతే లోపల ఉన్నట్టుగా నా యొక్క ఆత్మస్వరూపం ఏమిటి అంటే ఆయన అన్నారు నిత్యేన ఇప్పుడు ఏది అనిత్యమో అది నీ స్వరూపం కాదు దేహం అనిత్యం అది స్వరూపం కాదు మనస్సులో సంకల్పాలు అనిత్యం వస్తాయి పోతాయి అది స్వరూపం కాదు బుద్ధిలో సంస్కారాలు వస్తాయిపోతాయి అది నీ స్వరూపం కాదు వచ్చిపోయే ఆనందం కూడా నీ స్వరూపం కాదు ఎందుకంటే వచ్చిపోతూ ఉంది కదా అనిత్యం అయిపోయింది కాబట్టి అనిత్యము నా స్వరూపమని ఎప్పుడు స్వీకరించరా టైమ్లెస్ ఏ దేనియందు టైం లేదో అది మీ స్వరూపం టైం యొక్క ఎఫెక్ట్ ఉండకూడదు అది నా నిత్యేనా తర్వాత అవికృతేన ఏది వికారము చెందదో అది నా స్వరూపం ఆ చైతన్యం ఆ ఎరుక ఆకాశము వంటి ఎరుకకి మాత్రమే ఇవన్నీ వర్తిస్తాయి అవి కొరితే సత్య జ్ఞానానంత లక్షణ అనంత అంటే దేశపరిచ్ఛేదము లేనిది దేహముందనుకోండి దేశపరిచ్ఛేదం ఉంటుంది ఆత్మ చైతన్యానికి ఎరుకకి దేశపరిచ్ఛేదం ఉండదు అది సత్యజ్ఞాన రూపంగా ఉంటుంది అంటే సచ్యూపంగా ఉంటుంది ఉనికి నేను ఉన్నాను అనే ఉనికి వెర్బల్ కాదు నోటితో చెప్పేది కాదు అది అనుభవానికి వచ్చేటట్టు అనుభవ రూపమైన ఉనికి నేను ఉన్నాను అని చెప్పినప్పుడే ఉన్నారా మీరు ఉండి నేను ఉన్నాను అంటున్నారా లేకపోతే నేను ఉన్నాను అన్నాగా ఉన్నారా ఉండి నేను ఉన్నారు నేను ఉన్నాను అని మీరు సం అనే మాట నోటితో అన్నారు వాక్యం ఆ వాక్యం అనడానికి ముందే ఉంది నేను ఉన్నాను అనే సంకల్పం ఉంది ఆ నేను ఉన్నాను అనే సంకల్పానికి ముందే ఉంది ఉండడం ఉంది అది మీ స్వరం నాన్ వెర్బల్ బీయింగ్ అని అంటారు అది సత్యము అది స్వయం ప్రకాశము దాన్ని తెలుసుకోవటానికి అది తెలియడానికి కన్ను ముక్కు చెవి అక్కర్లేదు మనస్సు అసలే అక్కర్లేదు అది స్వయం ప్రకాశము అటువంటి ఆకాశము వంటి ఎటువంటి పరిచ్ఛేదములు విశేషణములు గుణములు వర్ణనలు లేని ఎటువంటి అధ్యారూపములు లేని ఆకాశము వంటి శుద్ధ సచ్చిత్ అది అని వాడు తెలుసుకోవాలి సత్యజ్ఞాన అనంత లక్షణేనా ఆత్మవంత ఇంకొక విశేషణం సర్వాత్మన అది నా యొక్క ఆత్మే కాదు మీ ఆత్మ మీ ఆత్మ మీ ఆత్మ అందరి ఆత్మ అదే ఆత్మ ఇది ఇక్కడ ఉన్న ఆకాశం మీరు కూర్చున్న చోటు ఉన్న ఆకాశం బయట ఉన్న ఆకాశం వేరువేరు ఆకాశాల ఒకే ఆకాశం అంటే ఒకే ఆకాశం ఆ చైతన్యాంశలో ఏమీ భేదం ఉండదు ఆ చైతన్యం ఒక్కటే అయినా దేహాలను బట్టి భేదబుద్ధి మనకు కలుగుతూ ఉంటుంది అలవాటు పడి ఉంటాం భేదంగా చూడడానికి అలవాటు పడి ఉండడం చేత అలా అనిపిస్తుంది కానీ మీరు కనుక ఆకాశము వంటి ఆ చైతన్యమునందు నిలిచి ఉన్నట్లయితే మీకు భేదము అనుభవం కూడా కలగదు అది మీ యొక్క ఆత్మస్వరూపం ఈ రసమయాది కోశములు మీ స్వరూపం కాదు సో రసాదయోహి ఏ అవి కోశములు ఎందుకయ్యాయి వాస్తవంగా కోశాలు కూడా కాదు కోశములు ఎందుకు అయ్యాయి ఏది అనాత్మయో దానిని ఆత్మగా స్వీకరించగానే అది కోశమై కూర్చుంటుంది పాము కాని దాన్ని పాము అనుకోగానే అది మీకు ఒక శాపమై కూర్చుంటుంది అది మీకు భయహేతమైపోతుంది భయాన్ని కలిగిస్తూ ఉంటుంది ఇంకా లేదు ఒకసారి నేను ఇంటికి వెళ్ళడానికి రాత్రి ఒంటి గంట అయిపోయాను ఇంటికి చిన్నప్పుడు ఇంటికి వెళ్ళాలి ఇంటి ఇప్పుడు ఇక్కడ ఒక పేట ఉంది ఓ పదిహేళ్ళు ఇక్కడ ఓ పది ఉన్నాయి నేను ఇక్కడ ఉన్నా ఇక్కడ మా ఇల్లు ఉంది ఈ మధ్యలో నిర్మానుష్యంగా ఉంది రోడ్డు రోడ్డు అంటే పెద్ద రోడ్డేం కాదు ఫుట్పాత్ లాంటిది నిర్మానుష్యంగా ఉంది ఆ ఇటోట కొబ్బరితోటలో పల్లెటూరు అక్కడ ఒక మామిడి చెట్టు ఉంది ఆ మధ్యలో ఉన్న మామిడి చెట్టు ఆ మామిడి చెట్టు పెద్దదిగా గుబు బాగా గుబురుగా మొత్తం రోడ్డంతా కవర్ చేసేసి ఉంటుంది ఆ మామిడి చెట్టుకి యువతల వెన్నెలు ఉంది మామిడి చెట్టుకు అవతల వెన్నెలు ఉంది యువతలు నిలబడితే మీకు అవతల వెన్నెలు కనపడుతూ ఉంటుంది కానీ మధ్యలో మాత్రం బాగా చీకటిగా ఉంటుంది ఇప్పుడు నేను ఇది దాటాటు వెళ్ళాలి బాగా చలిగా ఉంది ఆకలిగా ఉంది చలిగా ఇక్కడ ఏం చేస్తారు కూర్చుని వారు ఉమ్మి కొడుక్కోవాలి ఇంటికి వెళ్ళిపోతే ఏదైనా ఏదో కొంత స్నాక్ ఏదో మా అమ్మగారిని ఇబ్బంది పెట్టి ఏదైనా తినచ్చు మంచిని తాగి పడుకోవచ్చు చక్కగా మంచమే కప్పు పడుకోవచ్చు కానీ భయం వేసి నేను వెళ్లకుండా వెనక్కి వెళ్ళిపోయి ఎక్కడ పడుకుని తిండి తెప్పలేకుండా మొన్న పడిపోద్ది అని నేను మా అమ్మగారు అడిగారు నాన్న రాత్రి నువ్వు రాలేదేమి నీకు వస్తాను నేనేమో పెరుగు అన్న అటు పెట్టానరా వస్తావేమో అనుకున్నాను రాలేదేమి అంటే నాకు భయం భయం వేయడానికి ఏమిటి భయం ఎక్కడ దాకా వచ్చావు అంటే ఎక్కడ దాకా వచ్చావు అక్కడ దాకా వస్తే పది అడుగులు మన ఇల్లు ఎందుకు రాలేదంటే మధ్యలో మావిడి చెట్టు ఉంది మావిడి చెట్టు ఏం చేస్తుంది నీడ ఉంటుంది మరి మామిడి చెట్టులో నీడ ఉంటుంది నాకు దెయ్యం దెయ్యాలు ఏమి అలా భ్రమపడ్డావు నువ్వు అం ఒక భ్రమ లేనిదానిది ఉన్నట్టుగా భ్రమపడ్డాం ఎంత దుఃఖాన్ని కలిగించిందండి మనుష్యుల సంసారం అంతా ఇలాగే నేను చెప్పిన దృష్టాంతం మన జీవితంలో ఉండే ప్రతి అంశానికే అప్లై ఒక ఆయన పెద్ద వయస్సు అరవై ఏళ్ళు వచ్చేసే అరవై ఏళ్ళు ఇంకా ఎక్కువ ఆయన చాలా దుఃఖపడిపోతూ ఏమన్నారంటే నాకు జీవితంలో అత్తమామల ఆదరణ పొందే భాగ్యం లేకపోయిందని మా మామగారు యూస్లెస్ ఫీల్ అవుతున్నారు ఎప్పుడూ సరిగ్గా రెస్పెక్ట్ ఇవ్వలేదు అంటే ఆ కాలంలో అలా ఉండి ఒక జనరేషన్ వెనక్కాలా ఇంటి అల్లుడికి ఒక ప్రత్యేకమైన మర్యాద ఇవ్వడం అనేది ఉండేది ధర్మం కూడా ధర్మం కూడా అయిపోవడం కూడా ధర్మం తప్పదేం కాదు కానీ వీళ్ళ మామూలు మొండి మొండికి ఇగ్గటం ఎప్పుడూ ఈ తల్లి మర్యాద చేయలేదు ఆరంభంలో కొంచెం కోపగించడం అవి ఉండేవి ఇంకా తర్వాత ఎంతకాలం అని కూడా ఎంత ఆయన మొండి మొండి ఇగ్గటం ఇంకా ఏమీ ఉపయోగం లేదు దాంతో ఆయన మనస్సులో ఆ ఫీలింగ్ పడిపోయింది అది అరవయో ఏట కూడా ఏదో హృదయంలో ఏదో కిలిపినట్టుగా ఒక శల్యం నాకు దుఃఖాన్ని కాదు దుఃఖపడుతూ ఆయన భార్య అన్నారు అరవై ఏళ్ళు వచ్చినా ఇంకా అదే దుఃఖంలో ఉన్నాడు అండి మా నాన్న మూర్ఖులు అంటే మంచివాడే హృదయం మంచినే కానీ మాట చేతగాక ఇంకా ఇలాగే ఉన్నాడు అప్పుడు నేను అన్నాను చూడండి ఈ జామాత లేకపోతే అత్తగారు మామగారు అల్లుడు కొడుకు ఇవన్నీ కూడా భ్రాంతి అవి స్వరూపంలో భాగం కాదు అని నేను అంటే ఆయన పాపం అలా చూశారు ఏమిటో నేను అన్నమాట కొత్త ఆయన ఎప్పుడూ వినలేదు అక్కడ అంటే అనాత్మను ఆత్మరూపంగా స్వీకారం ఇది మానసికమైన మనోమయ కోశం అది అదే మనోమయ కోశం అంటే ఎంత భయంకరమైన కోశం అంటే మనిషి ఆరోగ్యంగా ఉన్నంతకాలం మనోమయ కోశము యొక్క తాదాత్మ్యంతో దుఃఖపడుతూ ఉంటాడు ఆరోగ్యం చెడిపోయిన తర్వాత అన్నమయ కోశము యొక్క తాదాత్మ్యంతో దుఃఖపడుతూ చచ్చిపోతారు చచ్చిపోతాడని ఉరికే అలా వైరాగ్యం కోసం ఉంటారు ఇవన్నీ పోయేవే కదా ఇలాగ కాబట్టి ముందే తెలుసుకుంటే ఈ మనోమయ కోశపు దుఃఖాన్నించి అన్నమయ కోశపుపు దుఃఖాన్నించి బయటపడిపోతే ప్రాణమయా విజ్ఞానమయా ఆనందమయా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవి కావు ఉరికే ఒక కంప్లీట్ చేయడం కోసం టాపిక్ని కంప్లీట్ చేయడం కోసం ఐదు కింద లెక్కేసారు మీరు మెయిన్ ఫోకస్ అన్నమయాను మనోమయా అన్నమయ కోశం వల్ల జన్మ మరణాలు వచ్చాయి మనోమయ కోశం వల్ల సుఖ దుఃఖాలు వచ్చాయి కర్తృత్వ భోక్తృత్వాలను బట్టి స్వర్గ నరకాలు వస్తాయి సో ఏది స్వరూపంలో భాగం కాదు కాబట్టి ఈ కోశములు అనాత్మయ కోశం అవుతుంది ఎప్పుడు ఆత్మని భ్రమపడితే భ్రమపడడం మానేస్తే అది కోశమే కాదు అది ఎలాగ కరిగిపోతుంది అంతే రసాదయ అన్నరసమయ సో రసశబ్దానికి అన్నరసమయ అన్నరసకోశం అన్నరసముతో నిండిన కోశం అంటే అన్నరస రూపమైన కోశం మెయిన్గా అన్నరసమే ఉంటుంది దానిలో ప్రాణమయ రెండోది ప్రాణమయం రస ఆది శబ్దానికి ఇంకొకటి పెట్టే రాయి గౌడపాదులు రసాది అంటారు శంకరులు ప్రాణాది అంటారు మీరు మిగతావి మీరు ఫిట్ చేసుకోవాలి మీరు మీరు యాడ్ చేసుకోవాలి మనస్సాది అని నేనంట నా దగ్గరికి వచ్చేవాటికి మూడోది కలిపారు నాలుగో ఐదు మీరు కలుపుకోవాలి అలాగే ఆది శబ్దాన్ని అలా వ్యాఖ్యానిస్తారు ఇత్యవమాదయ కోశాహకోశ అవు నిజంగా కోశములు ఉన్నాయనుకున్నారు ఒక మిస్టేక్ చేస్తే అదే కోశము అదే నేను చెప్పిన దృష్టాంతం ఇప్పుడు ఆ మామిడి చెట్టు కోశం అయింది ఎందుకని దాని మీద దెయ్యం లేదు ఏమైతే దెయ్యం ఉందనుకోవడంతో బంధహేతువు అయింది కోశం అవడం అంటే బంధ బంధహేతువు దుఃఖహేతువు బంధహేతువు అవడమే అదే కోశం ఉంటాయి కాబట్టి ఏది తాను కాదో అది తాను అనుకోవడము తాను అల్లుడు కాదు తాను ఆత్మస్వరూపుడు సచ్చిడాత్మ ఈ అల్లుడు ఏమిటంటే విజ్ఞాన అల్లుడు వెరీ ఇన్సిడెంటల్ సో వాళ్ళు ఆరు మాసాల సంవత్సరమో వీడిని మర్యాద చేస్తారు ఎందుకని వీడు బతికి కాలం ఊటికం చేస్తాడు కనుక అందుకోసం చేస్తారు మరి నువ్వు బ్రతుకున్నంతకాలం ఉడికం చేయరాయన అని ఈ ఆరు మాసాల సంవత్సరం వీడికి మర్యాద చేస్తారు కాబట్టి ఇట్ ఈజ్ అ వెరీ బ్యాడ్ బార్గెయిన్ రియల్ ఎస్పేట్ ఇది ఇలాంటి వద్దీ బార్గెయిన్ అట కాబట్టి సో నేను ఫలానా వాళ్ళ అల్లుడి అనుకోవడమే దుఃఖహేతు ఫలానా ఈ బంధుత్వాలన్నీ ఇలాగే ఉంటాయి నేను ఏదో కొంచెం హార్మోనియస్గా ఉండే బంధుత్వం అని చెప్పాను అంటే ఎలా కోళ్ళంగా కూడా ఉంటుందని చెప్పారు ఏ బంధుత్వమైనా ఆత్మస్వరూపంలో భాగం కాదు వాళ్ళు ఉంటే అలా అంటూ ఉంటారు అంటూ ఉంటే తరకవుతూ ఉండవు నవ్వునవ్వుతూ ఉండవు ఆశీర్వదినో వాడికి ఇచ్చేది అనేది ఉంటే ఇచ్చి పే అంతేగాని షుడ్ నాట్ గెట్ సీరియస్ అబౌట్ ఇట్ అదంతా సత్యం అనుకో ఏం బాబా ఎవడో వచ్చి అనుకోని నవ్వునవడ వాడికి ఏదో ఇచ్చేది అది వాడికి వాడేదైనా ఇవ్వబోతే ఆ కలమని దగ్గర అట్టబెట్టు మనం తీసుకోవడం కూడా అనవసరం వాళ్ళు ఎందుకు మనకివ్వడం మనకు ఉన్నదేదో మనకి చాలు అలా ఉండాలి మనం ఇవ్వాలి దృష్టి ఎప్పుడూ అలా ఉండాలి ఫిజికల్గా మీరు తీసుకున్నారా ఇచ్చారా ధరించ విశాలమైన హృదయాన్ని కలిగి ఇచ్చి ఉండాలి మంచిది కాబట్టి ఈ కోశములు వాస్తవంగా కోశములు ఎందుకయ్యా కోశాహైమ కోశాహ మనం మిస్టేక్ చేయబట్టి అవి కోశములుగా తయారై మనల్ని బంధిస్తూ అస్సిదే రివా కోశము అంటే మూటగట్టుకునే సంచి అసి అంటే కత్తి కత్తికి ఒర అది కోశము లేకపోతే ఆభరణం ఉందనుకోండి ఆభరణం ఈ నెక్లెస్ ఇవి ఆ ముఖమల్ క్లాత్తో కుట్టిన పెట్టి లోపల పెడతారు దాన్ని అయితే ఒకప్పుడు చిన్న పౌచ్ లోపల కూడా పెట్టి మూట కట్టిస్తారు అది కోశము అని ఆది శబ్దం చేత ఈ మణులు రత్నాలు లేకపోతే పెరల్స్ ముత్యాలు వీటికి పెట్టేటువంటి ఆ ముఖమల్ క్లాత్తో చేసిన సంచే ఒకటి ఉంటుంది చిన్న సంఖ్య దాన్ని కోశమును అని అనవచ్చు ఉత్తరత్తరస్ అపేక్షయా బహిర్భావాశము అని ఎందుకన్నారంటే ఇప్పుడు అన్నమయము ప్రాణమయము ఈ దీంట్లో లోపల ఏది ఉన్నది బయట ఏది ఉన్నది అని అలాగంటే లోపల బయట అనే ఒక రకమైన వ్యాఖ్యానం చేయదలుచుకుంటే మీరు ఏమని చెప్తారు బయట ఉందా ప్రాణమయము లోపల ఉంది చెప్తారు ముందు ఏదొచ్చింది అన్నమయం వచ్చింది ఉత్తర పూర్వ ఉత్తరం ఏమిటి ప్రాణమయం దీంట్లో పూర్వము బహి ఉత్తరము అంతః కాబట్టి పూర్వపూర్వస్ బహ పూర్వపూర్వం బహి ఉత్తరత్తరం అంత వ్యవస్థ ముందున్న ముందు ముందున్నది బయట ఉంటుంది లోప తరువాత తరువాత ఉన్నది లోపల ఉంటుంది అంటే అన్నమయ ప్రాణమయాల్లో అన్నమయం బహి ప్రాణమయం అంతః ప్రాణమయ మనోమయాల్లో ప్రాణమయం బహి అన్న ప్ర మనోమయం అంత మనోమయ విజ్ఞానమయాల్లో మనోమయం బహి విజ్ఞానమయం అంత విజ్ఞానమయ ఆనందమయాలలో విజ్ఞానమయం బహి ఆనందమయం అంతః ఇది పూర్వపూర్వస్య బహి ఉత్తరత్తర అంత అంతర ఇప్పుడు మీరు వర కత్తి అన్నారనుకోండి దీంట్లో బహి ఏమిటవుతుంది ఒర కత్తి అంతః అవుతుంది కాబట్టి ఈ బహి ఉన్నది కోశం అవుతుంది కాబట్టి అన్నమయము ప్రాణమయానికి కోశం అవుతుంది ప్రాణమయము మనోమయానికి కోశమవుతుంది మనోమయము విజ్ఞానమయానికి కోశమవుతుంది విజ్ఞానమయము ఆనందమయానికి కోశమవుతుంది ఆనందమయము పరమాత్మ చైతన్యానికి కోశమవుతుంది ఈ ఐదు కలిసి ఆత్మ చైతన్యానికి కోశాలవుతుంది అది సంగతి అది వ్యవస్థ వ్యాఖ్యాత వ్యాఖ్యాత నుండి వ్యాఖ్యాత అక్కడ వాక్యం దాన్ని వివరిస్తున్నారు విస్పష్టం ఆఖ్యాత్యా వ్యాఖ్యానము అంటే స్పష్టముగా వివరించి దాన్ని వ్యాఖ్యానం అంటారు మనకి సందేహం వచ్చిన చోట వ్యాఖ్యాత సందేహం పెట్టాడు అనుకోండి దాని వ్యాఖ్యానం అంటారు టీకా గురువు నాంగ్ టీక చూడగానే పాఠం చెప్పి తేలికైపోవాలి అప్పుడు దాన్ని సరైన టీకా అంటారు ఇందులో ఈ టీకా అది అలాగే తయారు చేసి ప్రయత్నం అయిన తత్వప్రకాశిక టీకా అని పేరు పెట్టింది అంటే ఎవరైనా పాఠం చెప్పేప్పుడు ఈ పుస్తకం ఎదురుకున్నా పెట్టుకుంటే ఏదైనా సందేహం వస్తే ఇటువైపు చూస్తే అది పరిష్కారం అయిపోవాలి అది పరిష్కారం కాలేదనుకోండి అనవసరం అలా పరిష్కారం అవ్వాలంటే దాని రసి పద్ధతి ఏమిటో తెలుసు మామూలుగా సింపుల్గా సర్వస్యస్య ఈ సర్వమునకు అలాంటివన్నీ ఈజీగా రాసేసుకెళ్ళిపోతాం అక్కడ ఎక్కడో డిఫికల్ట్ వస్తుంది ఆ డిఫికల్ట్ వచ్చినప్పుడు మీరు దాన్ని పక్కన పెట్టి అదేటో చూడాలి దాన్ని లోతుగా పరిశీలించాలి దాన్ని ఏ విధంగా మనం అక్కడ రెండు పదాల్లో మూడు పదాల్లో లేకపోతే ఒక వాక్యంలో పెడితే చదువుకునే వాడికి ఆ డిఫికల్టీ రాదు మనకు వచ్చిన డిఫికల్టీ వాడికి రాకూడదు మనం పడి ఇబ్బంది మనతోటి పూర్తయిపోవాలి మళ్ళీ తర్వాత వాడు పడకూడదు దానికోసం అవసరమైతే వచ్చి ఎక్కువ రాసి బ్రాకెట్లో ఏదైనా పెట్టి వివరణ ఇచ్చి ఏదో చేసి ఉదాహరణకి అని రెండు సార్లు చెప్పగా అని ఉంది రెండు సార్లు చెప్పారు ఎక్కడ చెప్పారు బ్రాకెట్లో గడచిన బ్రాహ్మణములు ఎక్కడ చెప్పారో మీరు వెళ్ళి వెతుక్కోకర్లేదు ఇమీడియట్గా గడచిన బ్రాహ్మణం తీస్తే అక్కడ రెండు సార్లు చెప్పారు చెప్పగా గ్రహ అతిగ్రహములు కూడా సిద్ధించినవి సిద్ధించడం అంటే ఏమిటి అనగా చెప్పబడినవి ఇక్కడ సిద్ధించడం అంటే చెప్పబడడానికే సిద్ధించడం ఈ అనగా చెప్పబడినవి అనేది బ్రాకెట్లో ఉంది ఎందుకు బ్రాకెట్లో ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే ఆ సిద్ధించినది అనే పదానికి ముక్కస్య ముక్క అర్థ డుమువులు పెట్టి రాసేస్తే ఇప్పుడు అతిగ్రహ అతిగ్రహ అపి సిద్ధాహనుంది సిద్ధించినవి ఏమిటి సిద్ధించడం ఏమిటి సిద్ధించడం అంటే ఏమిటి అంటే చెప్పడం అయింది అదే సిద్ధించడం అక్కడ అక్కడ ఉండే అర్థం అది ఆ రకంగా దాన్ని దాన్ని టీకా వివరణాత్మకంగా ఉండదు దాన్ని వ్యాఖ్యానము అంటారు అంతేకాని సిద్ధము సిద్ధాహ సిద్ధములు అలాగ తేలిగి దానికి డూలు పెట్టుకుంటూ పోతే అలాగా అది సమస్య అవుతుంది దానివల్ల చదువుకునే వాడికి ఇబ్బంది అవుతుంది ఇప్పుడు ఏతత్ సాధ్య సాధన రూపాత్ సంసారాత్ సా ఈ సాధన రూపమైన సంసారము నుండి అని వ్యాఖ్యానం చేశారనుకోండి అని రాశారనుకోండి మంచిదే అది కరెక్టే కూడా దాంట్లో ఏమీ ఇంకా చేయాల్సిందేం కానీ మరి ఇక్కడ సాధ్య సాధనాలు ఏమిటి అక్కడ ఈ సాధ్య సాధన రూపముగు అని బ్రాకెట్లో అధిదైవ దృష్టి సాధనము దేవతాభావము సాధ్యము అని అది అక్కడికి అక్కడ రిఫరెన్స్ అన్నమాట వాడతారు కష్టపడి అక్కర్లేదు సంసారము నుండి మోక్షమును పొందవలను దాంట్లో ఇంకే రాయాల్సిందేం లేదు లేదాంతా అంటే సంసారము మోక్షము అవే ఉంటాయి ఇంకే ఉండవు కాబట్టి ఆ రకంగా ఏదో నా ఛావస్ కన్నా అది ప్లీజ్ బేర్ విత్ మీ దీని నేను ఇంకే మాట్లాడుతున్నాను ఇక్కడ ముందు పెట్టానంటే మీకు ఇవన్నీ చెప్పడం కోసం పెట్టలేదు తరువాతి శ్లోకంలో మధు విద్య అని వస్తుంది అది ఉపయోగపడుతుందని పెట్టాను ఇంకా అంత దాకా రాలేదు ఈ రోప గుర్తుకొచ్చి మీకోసారి చూపించాను మంచిది అంటే వ్యాఖ్యానం అంటే విస్పష్టం ఆఖ్యాత మనం ప్రయత్నం అలా చేయాలి ప్రయత్నం అలా చేస్తే అది ఫలించినంత వరకు ఫలిస్తుంది ఈ విషయాన్ని గుర్తించి వాళ్ళు గుర్తిస్తారు ఈయన రాశారు ఇక్కడ ఎవరు మన స్వామిజీ రాశారు ప్రకాశానంద గారు రాశారు చాలామంది పండితులు క్లిష్టమైన చోట్లు వెదిలివేసిపోతూ ఉంటారు లేదా అవే కఠిన సంస్కృత పదాలను తెలుగులో పెట్టి సాగిపోతూ ఉంటారు కానీ వ్యాఖ్యాన శైలి వేరుగా ఉన్నది ఎక్కడ క్లేశం ఉన్నదో దాన్నే పట్టుకుని ప్రత్యేక శ్రద్ధ భావము పాఠకులకు స్పష్టమయ్యేదాకా వదలకూడదు డొంక తిరుగుడుగా చెప్పకూడదు వీటికి అలా చెప్పకూడదు కఠినమైన దాన్ని పాఠకులకి అర్థమయ్యేదాకా వదిలిపెట్టకూడదు అలాగే చేయాలి వ్యాఖ్యానము ఆయన రాశారు బాగా వ్యాఖ్యానం ఎలా ఉండాలి అన్నదానికి ఆయన ఇచ్చిన నిర్వచనం చాలా బాగా ఉంది విస్పష్టం ఆఖ్యాత ఈ విధంగా ఈ కోశములు చాలా వివరంగా చెప్పబడ్డాయి ఎక్కడ నేను వాచి చూస్తూ ఉంటాను నాకు అదో హ్యాబిట్ మీరేమనుకోకండి సో తైత్రీయకే తైత్రీయక శాఖోపనిషద్వల్యాం తైత్రీయకంలో ఉంది తైతిరీయకంలో ఉంది అంటే తైత్రీయకంలో ఎనభై రెండు పండాలు ఉన్నాయి ఎక్కడుంది సంహితలో ఉందా బ్రాహ్మణంలో ఉందా ఎక్కడ ఆరంజకంలో ఉందా ఎక్కడుంది అంటే అతనే తైత్రీయక ఉపనిషత్తులలో మళ్ళీ ఉపనిషత్తులలో కూడా మూడు వల్లులు ఉన్నాయి దాంట్లో ఒక అనొక వల్లిలో ఇవి ఉన్నాయి నిజానికి రెండు మూడు వల్లులు రెండింట్లోనూ వస్తాయి రెండో వల్లి మూడో వల్లి కూడా ఇవే వస్తాయి ఆ వల్లి అలా వల్లి అండంచేత మహానారాయణ ఉపనిషత్తుని కూడా పక్కన పెట్టినట్టు అయింది మహానారాయణ ఉపనిషత్తుని వల్లి అంటారు అఖిలకాండ అంట వల్లి అనే పేరుతోటి శిక్షావల్లి బ్రహ్మవల్లి భృగువల్లి ఆ వల్లి అనే పేరు చాలా క్యారెక్టరిస్టిక్ నేను అది తైత్రీయంలో ఉంటుంది కఠంలో ఉంటుంది ఎందుకంటే రెండు యజురా యజు యజుర్వేదానికి సంబంధించిన యజుర్వేదంలోనే వల్లి అనే నామధేయం ఉంటుంది వల్లి అంటే తీగ అని అర్థం ఈ యజుస్సు అంటే వాక్యాలు అలా తీగల తీగల్లాగా అవేమి వ్యవస్థితంగా ఉండవు ఎటు పాకితే అటు పాకితే ఒకటి కొడుకుంటుందో ఒకటి పొట్టి ఉంటుంది చిన్న చిన్న పుట్టి పుట్టి వాక్యాలు ఉండే నద పొడుగు వాక్యాలు ఉంటాయి అది ఆ బల్లి యొక్క లక్షణం ఆ యజురు యజుస్సు యొక్క లక్షణం నువ్వు ఇత రాణి అదో వాక్యం అత ఏదితే వృత్త విచికిత్స అత ఏదితే కర్మవి చికిత్స వృత్త విచికిత్స వాస్య అత ఎంత పడుకుందో చూడండి చిన్న చిన్న చిన్న ఉంటాయి పెద్దలు ఉంటుంది మళ్ళీ సడన్గా యజుస్సు ఛందస్సుతో సంబంధం లేకుండా ఉంటుంది కాబట్టి అలా ఉంటుంది అక్కడ చెప్పారు తాం కోశానామాత్మా ఏనాత్మనా పంచాపి కోశా ఆత్మవంత అంతరతమేనా చూడండి ఆత్మా అంటే బయటికి కనపడదు రూపం ఉండదు బయటికి కంటికి కనపడదు కానీ కంటికి కనపడేదాన్ని లోపల ఉండి నిలబెట్టిది అదే దాన్ని ఆత్మ అంటారు భాషగారులు అలా చెప్తున్నారు ఏనా ఆత్మనా అంతరతమైన ఆత్మవంత ఇప్పుడు అన్నమయ కోశానికి రెండు ఉన్నాయి సత్తాస్ఫూర్తి అంటే అది ఉంది అది తెలుస్తుంది అన్నమయ కోశం అన్నమయ సత్తాస్ఫూర్తులు కంటికి కనపడవు అన్నమయ్య కోశం కంటికి కనపడుతుంది సో మీరు చూడండి ఒక వ్యక్తిని ఫోటో తీసినప్పుడు మీరు అన్నమయ కోశానికి ఫోటో తీయగలుగుతారు కానీ ఆ లోపల ఉండే ప్రాణశక్తికి కానీ ఆత్మ చైతన్యానికి కానీ మీరు ఫోటో తీయలేరు ఆయనలో ఉండే విద్వత్తుకు కానీ లేకపోతే సహృదయతకి మంచితనానికి కానీ ఫోటో తీయలేరు మీరు దేనికి ఫోటో తీస్తారో అంత వేస్ట్ అదే కానీ ఇంకోటలేదు ఏది ప్రధానమో దాన్ని మీరు ఫోటో తీనేలేరు కాబట్టి మీరు ఫోటో మానేయడం మంచిది కాబట్టి మరి కెమెరాలు ఏం చేయాలంటే ఎవరికైనా ఇచ్చేసి ఇస్తే అయిపోతాయి ఇంకోహోళ్ళకి ఇచ్చి ఇంకోహోళ్ళని చెడగొట్టడం మీకు ఇష్టం లేకపోతే వేస్ట్ బ్యాస్కెట్లో పారిస్తే మరీ తేలిది ఇల్లు కొంచెం ఖాళీ అవుతుంది నిజంగా నిజంగా ఫోటో అంటూ ఉంటే శ్రీకృష్ణుడి ఫోటోయో అదే వాళ్ళదైనా మహాత్ములు ఫోటోయో అది కూడా ఎందుకంటే వారిని చూడగానే ఒక సంస్కారం ఉద్బుద్ధమే మనస్సులో ఒక ఉత్సాహం వస్తుంది భావం అలాంటి ఫోటో ఏదైనా ఉండాలి పెద్దల ఫోటో ఉండాలి పెద్దల తల్లిదండ్రుల ఫోటో ఉందనుకోండి చూసి దండం పెట్టచ్చు అలాంటిది ఉండాలి కానీ మన ఫోటో మనం పెట్టుకోకూడదు అది ఓకే ఏదో లా చేస్తుంది చెప్పారు మీరు న్యూ టేక్ ఇట్ అకార్డింగ్ టు యువర్ కన్వీనియన్స్ కాబట్టి ఇక్కడ ఆత్మవంత అది ఆత్మగలది అవ్వాలి దేని చేత అది ఆత్మగలది అంటే స్వరూపము గలది అది ఆత్మ అవుతుంది ఇప్పుడు అది అన్నమయ కోశం ఉన్నది దానికి సత్తా స్ఫూర్తి ఆత్మ అంటే ఉండడం తెలియడం అండి అది అది ఆత్మ అంటే ఉండడం తెలియడం అన్నమయ కోశము ఉన్నది అన్నమయ కోశము తెలిసినది అంటే ఆ సచిదాత్మ ప్రాణమయ కోశము ఉన్నది అనుభవానికి వచ్చింది కదా అనుభవానికి వచ్చిందంటే ఏమిటండి ఉంది తెలిసింది దాన్ని అనుభవము ఉంది తెలిసింది అనుభవా భవ ఉండడం భవా భవాకే పీచే క్యాహే తెలియడం అను అంటే పీచే విహాయి తెలియడం తెలియడం ఉండడం ఉండడం తెలియడం రెండు రెండు కలిసి ఒకటే తత్వం సతుచితూ ఒకటే అది దాన్ని ఆత్మ అంటారు కాబట్టి అన్నమయ్య కోశానికి సత్తాస్ఫూర్తి దేనివల్ల ఆత్మ వల్ల ఆత్మ చైతన్యం వల్ల ప్రాణమయ కోశం అనుభవానికి వచ్చిందంటే ఉంది తెలిసింది మళ్ళీ ఆత్మచైతన్యం మనస్సంకల్పం ఉంది తెలిసింది మళ్ళీ ఆత్మచైతన్యం విజ్ఞానము ఆనందము ఉంది తెలిసింది అదే ఆత్మచైతన్యం అదే ఆత్మ కాబట్టి ప్రాణ అన్నమయానికి ప్రాణమయానికి మనోమయ విజ్ఞానమయ ఆనందమే ప్రతి దానికే ఆత్మ ఒక్కటే అంతరం వేరు ఆత్మ వేరు గింజ ఉందనుకోండి వేరుశనగ గింజ వేరుసెనక్ గుడ్డు వేరుశనక్కాయ్ దాని ఆత్మ ఏటో లోపలున్న గుడ్డు లోపల ఉన్న ఆ షెల్ కాదు గుడ్డు ఆ లో ఆ పైరున్న తొక్క తీసేశారు ఆ లోపల ఇంకో కోటింగ్ ఉంది దానికి ఆత్మ కూడా మళ్ళీ లోపల ఉన్న గుడ్డు అదేవిధంగా ఎన్ని కోశాలుంటే అన్నిటికీ ఆత్మ ఒక్కటే ఉంటుంది అన్నమయ కోశానికి ఆత్మ ప్రాణమయం అనుకోదు అన్నమయ కోశానికి అంతరం ప్రాణమయం ప్రాణమయానికి అంతరం మనోమయం కానీ ఆత్మ మటుకు అన్నిటికీ ఇది ఎలాగంటే ఇంకో దృష్టాంతం చెప్పచ్చు ఐదు కవర్స్ వేశారు ఒక బల్బుకి బల్బు వెలిగించారు ఔటర్ కవర్ గణప ప్రకాశిస్తోంది ఔటర్ కవర్ ప్రకాశిస్తుంది ఈ ఔటర్ కవర్ ప్రకాశిస్తుందంటే ఆ ప్రకాశం దాని స్వంతమైన కాదు లోపల ఉన్న బల్బు యొక్క ప్రకాశం అలాగ ఐదు ప్రకాశాలు ఉంటాయి ఈ ఐదు ప్రకాశాలకి ప్రకాశమే ఆత్మ బల్బు యొక్క ఆత్మ ప్రకాశమే ఆత్మ కాబట్టి ఐదు కోశాలకి కూడా ఐదు కవర్స్కి ఆత్మ ఒకే అంతరమునందున్న ప్రకాశము ఆ చైతన్యము ఆ ఎరుక ఉండి ఉండి సచ్చితు అదే ఐదింటికి కూడా ఆత్మ ఈ ఐదు అనాత్మము ఈ ఐదింటి యొక్క స్వరూపము అది ఏ అంతరతమము తర్వాత గృహదార్మికంలో కూడా య ఆత్మా సర్వాంతర అని వాక్యం వస్తూ ఉంటుంది అంతరతమము అన్న సర్వాంతర అన్న ఒకటే సర్వానికి లోపల అంటే అంతరతమము అయింది సో ఇన్నర్ అని అంటారు అది ఇంకా అక్కడే ఇంకా లోపలికి వెళ్ళడానికి ఏం లేదు అసూక్ష్మత్వమే అక్కడ ఇన్నర్ అంటే ఫిజికల్గా ఇన్నర్ అని కాదు సూక్ష్మత్వం సహి సర్వాం జీవానాం జీవన నిమిత్తవాత్ జీవ ఈ జీవ అనే పదాన్ని లోకంలో పౌరాణిక దృష్టి వేరు శాస్త్రీయ దృష్టి లేక దార్శనిక దృష్టి వేరు లోకంలో పురాణ దృష్టిలో జీవ అంటే ఎవడు ఒక పరిచ్ఛిన్నమైన వ్యక్తి పుట్టాడు చచ్చిపోతాడు ఇక్కడికి వెళ్ళాడు అక్కడికి వెళ్ళాడు నరకానికి వెళ్ళాడు స్వర్గానికి వెళ్ళాడు అలా ఉంటుంది పౌరాణిక దృష్టి అది అలాంటివి అండి శాస్త్రంలో జీవ అంటే ప్రా ప్రాణారణ శక్తి అని జీవ అంటారు అంటే కంటికి చూచే శక్తి వాక్కుకి మాట్లాడే శక్తి ముక్కుకి ఆఘ్రానించే శక్తి వీటిని అన్నిటినీ ప్రాణ ఇంద్రియం ఈ ఇంద్రియములు ఇంద్రియాలు ఉండాలంటే దేహం ఉండాలి దేహమును ఇంద్రియములను అన్నిటినీ నిలబెట్టేదానికి జీవహ అనిపారు జీవయతి ఇటు జీవ భాగవతంలో సజీవ అని వస్తుంది స జీవ అంటే పరమాత్మ అని అర్థం జీవశబ్దానికి పరమాత్మ అని అర్థం అది ఏడు పట్టుకుని జీవశబ్దాన్ని పరమాత్మ అంటే చూడవ మనిషి ఉన్నాడు ఆ మనిషిలో ఉండే సకల ఇంద్రియ శక్తులను నిలబెట్టేది ఎవరు పరమాత్మ చైతన్యమా కదా అంతే కాబట్టి జీవ అంటే పరమాత్మ అని అర్థం ఆ పరహ జీవ పరహ ఆత్మ జీవ తేషాం ఆత్మ పరహ జీవ తేషాం అంటే ఐదు కోశములకు పరహ ఆత్మ అంటే పరమాత్మ అంటే సచ్చిదాత్మ జీవ నిలబెట్టేది అన్నమయ కోశాన్ని ఏది నిలబెడుతుంది పరమాత్మ సచ్చిదాత్మ ప్రాణమయ కోశాన్ని అదే మనోమయ కోశాన్ని కాబట్టి ఈ కోశములనన్నిటినీ నిలబెడుతోంది కనుక దానికి జీవహ అని పేరు అంతేగాని పరిచ్ఛిన్నమైన వ్యక్తి ఒకడొక్కడు కూర్చుని ఉన్నాడు అని కాదు జీవశబ్దాన్ని కాషస్గా అర్థం చేసుకోవాలి మామూలుగా పురాణ దృష్టి లోకల్లో చలామణిలో ఉంటుంది జీవహ అంటే ఈ జీవుడు ఆ జీవుడు వీడు వేరు వాడు వేరు కానీ జీవశబ్దానికి అర్థం అది కాదు ప్రాణాలని ఇచ్చి నిలబెట్టేది ఏదో అది జీవుడు ఇప్పుడు ఫ్యాన్లో ఉన్న జీవుడు ట్యూబ్లైట్లో ఉన్న జీవుడు అదంతా ఒకటే జీవుడు ఈ బిల్డింగ్ ఈ బిల్డింగ్కి ఎవడు జీవుడో ఈ మొత్తం సిటీ గంతకీ కూడా వాడే జీవుడు అదే ఎలక్ట్రిసిటీ అది జీవశబ్దానికి అర్థం అంచేత జీవశబ్దానికి హిరణ్య గర్భ అని చెప్తారు ఇక్కడైతే ఇక్కడ హిరణ్య గర్భ కూడా కాదు ఇక్కడైతే పర ఆత్మ జీవయతి అని ఆ పరమాత్మయే ఐదు కోశములను నిలబెట్టుతున్నది సో సహా ఆత్మ సర్వేషాం అంటే అన్ని కోశములకు జీవము జీవము అంటే జీవుడు అంటలేదు నేను జీవము అంటున్నా జీవహ జీవుడు అంటే ఎవడో డూ ఎవడో ఉన్నాడు ఎవడో డూ కాదు జీవము జీవము అని ఎందుకు పేరు పెట్టారు దానికి జీవన నిమిత్తత్వాత జీవ అది జీవనము వీటిని నిలబెట్టడానికి హేతువైంది కాబట్టి దానికి జీవ అని పేరు వచ్చింది చూడండి ఆత్మ చైతన్యము సచిత్ ఆనందమయ కోశంలో ప్రకటమవుతుంది రిఫ్లెక్ట్ అవుతుంది ప్రతిఫలిస్తుంది ప్రతిఫలిస్తే ఆ ప్రతిఫలనం నుంచి భోక్త అనేవాడు పుట్టాడు ఆ విధంగా ఆనందమయ కోశాన్ని నిలబెట్టేది సచ్చిద్ ఆత్మ అదే సచిదాత్మ విజ్ఞానమయ కోశంలో ప్రతిఫలించి దానిని నిలబెట్టి కర్త అని అనబడుతూ ఉంటుంది अदे सचिद मनो आत्मा मनोमयोंश्न प्रतिफल दाने संकल्प विकम का प्रकटम होदे एल्ट्रिसीटी फैन प्रतिफली दाने मेकानिकल रूप में मन की कनपड़न का अदे आत्म प्राणमय कोशि दाने फिजिकल शक्ति रूप में प्रकटमें अदे आत्म अन्मय कोश रिफ्लैक्टि दाने का इत्यादि शरीर रूप में ఇప్పుడు ఐదు కోశాలు వచ్చాయి ఈ ఐదు కోశములలోనూ ప్రతిఫలించి నిలబెట్టే ఆత్మ చైతన్యము అది ఐదా ఒకటా ఒకటి ఇప్పుడు ఒక మెషీన్ ఉంది ఈ మెషీన్లో చక్రం ఒకటి తిరుగుతూ ఉంటుంది ఒక లేవర్ ముందుకి వెనక్కి ఆడుతూ ఉంటుంది ఇంకో లేవర్ అడ్డంగా ఆడుతూ ఉంటుంది ఇలాంటి ఐదు లేవర్లు ఉన్నాయి ఒక చక్రము నాలుగు లేవర్లు ఉన్నాయి ఇప్పుడు దాంట్లో ఎలక్ట్రిసిటీ స్విచ్ అని వెంటనే మొత్తం అన్నీ డగడగడగా పనిచేస్తున్నాయి పనిచేస్తుంటే ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే ఈ మూమెంట్స్ అన్నిటికీ మూలల్లో ఉన్న శక్తి ఐదు లేవర్స్ ఉన్నాయి కాబట్టి ఐదు అవుతుందా ఒకటవుతుందా ఒకటే అవుతుందా ఐదవ ఇప్పుడు ఇంకోటి చెప్తా వినండి ప్రాణాపానం సమాన ఉన్నాయి ప్రాణ అంటే విడిచిట గాలి విడిచుట అపాన గాలి పీల్చుట వ్యాన అంటే రెండింటికి మధ్యలో నిలబెట్టుట గాలిని నొక్కిపెట్టి ఉంచుట దాన్ని వ్యానము కుంభకం ఉదాహరణ అంటే తుమ్మినప్పుడు అప్పుడు వచ్చేటువంటి శక్తికి ఉదాహరణ సమాన అంటే రక్తప్రసారానికి ఉపయోగించే శక్తి ప్రాణశక్తులు ఇప్పుడు ఐదు రూపాలుగా మీకు ప్రాణశక్తులు కనపడుతున్నాయి కదా ఐదు ఫంక్షన్స్ కనపడుతున్నాయి ఇప్పుడు ప్రాణశక్తులు ఐదా ఒకట ఒకటి ఆ ఒక్కదాన్ని పరమాత్మ అని అలాగే దాన్ని అర్థం చేసుకోవాలి మరైతే ఐదు ఏమిటి ఐదు ఉపాధులు ఐదు సందర్భాలలో ఐదు రూపాలుగా కనపడినా ఒక్కటే ఒక్కటి ఐదుగా కనపడడానికి హేతువేమిటి ఉపాధి ఆ ఉపాధుల్ని తీసేస్తే ఐదు ఏమిటవుతుంది ఒక్కటవుతుంది ఒక్కటికి ఉపాధులు తోడైతే ఏమిటవుతుంది అనేకం అవుతుంది కాబట్టి ఒక్క పరమాత్మ చైతన్యానికి ఐదు కోశాలు తోడైతే మీకు ఐదు డిఫరెంట్ యూనిట్స్ వచ్చాయి కర్ భోక్త కర్త సంకల్ప వికల్పములు ప్రాణశక్తి శరీరము ఐదు వచ్చాయి ఈ ఐదింట్లో ఉండే తత్వాన్ని బయటికి తీస్తే ఒక్కటి వస్తుంది అది పరమాత్మ సచ్చిదాత్మ అది వ్యవస్థ అయితే ఇక్కడ ఇంకొక మీమాంస కూడా ఉన్నది వసౌత్యా పర ఏవాత్మ ఇప్పుడు అలాగ ఒకదాని తర్వాత ఒకటి అలా చెప్పుకుంటూ వచ్చి ఒకదాని నుంచి ఒకదానికి తీసుకొచ్చి అలా ఎందుకు చేశారు ఐదు లిస్టు కింద చెప్పేసి ఐదింట్లోనూ ఒకే పరమాత్మ చైతన్యం ఉంది అని అలా చెప్పొచ్చు కదా ఉందా అన్నమయ్య చెప్పారు అన్నమయం కాదయ్య దాని మీద నీ మనస్సంతా పెట్టుకోకు నీ ఫోకస్ పెట్టుకోకు దాని లోపల ఉండే ప్రాణమయానికి వెళ్ళన్నారు అలా ఎందుకు చేశారు దాన్ని కూడా శంకరులు అక్కడ భాష్యంలో ఏమని అంటే తైత్రీయ భాష్యం చూశాను నేను బాహ్యాకార విశేషు అనాత్మసు ఆత్మభావిత బుద్ధి అన్నారు వీడు బాహ్యముందుండే ఆకారమునందు ఆత్మబుద్ధి పెట్టు కూర్చుంటాడు ఇంతదాకా ఫోటోగ్రఫీ అంటే అదే బాహ్యాకార విశేషు బాహ్య ఆకారం ఈ ఆకారం వేరుగా ఉంటుంది ఆ ఆకారం వేరుగా ఉంటుంది ఆకారం ఒకటి పురుషాకారం ఉంటే ఇంకొకటి స్త్రీ ఆకారం ఉంటుంది ఒకటి పొట్టిగా ఉంటే ఇంకొకటి పొడుగ్గా ఉంటుంది ఒకడు ఎర్రగా ఉంటాయి ఇంకోటి నల్లగా ఉంటుంది ఈ రకంగా బాహ్యాకారాల్లో తేడాలు ఉంటాయి ఈ బాహ్యాకారమే వీడు ఆత్మను కొనుకూర్చుంటాడు ఏం చెప్తాము వాడికి ఇప్పుడు ఆత్మస్వరూపాన్ని బోధించాలి బాహ్యాకారమే ఆత్మనుకుంటాడు కొంతమంది ఏమంటారు ఆత్మ ఏదో మీరు గబో గబా చెప్పేయండి వినేసి వెళ్ళిపోతామని కంగారు కూడా పడతారు ఏ ఏం చెప్తారు బాహ్యాకారమే ఆత్మనుక్కునేవాడికి మీరు వేదాంతమేం చెప్తారు ఇది ఒక ప్రారంభం ఉన్నాయి బాహ్యాకారమే ఆత్మనుకునే వాళ్ళకి పాఠం చెప్తూ వాడు ఒప్పుకోడు అరే దేహము ఆత్మ కాదయా కాబట్టి దేహాకారాన్ని పట్టుకుని నువ్వేమో అంతానికి ప్రాధాన్యత ఇవ్వక అంటే మరి ఆ పుస్తకంలో అలా ఎందుకు ఈ పురాణంలో అలా ఎందుకు ఆయన అలా ఎందుకు చెప్పారు మరి మా వంశంలో ఈ సంప్రదాయం ఎందుకు వచ్చింది ఇలా మొదలు పెడతారు ఏం చెప్పమంటారు కాబట్టి బాహ్యాకార విశేషు అనాత్మసు ఆత్మభావిత బుద్ధి అన్నారు శంకర్ వీడి బుద్ధికూల అనాత్మ ఎందు వీడి ఆత్మని భావన చేసుకుంటూ కూర్చున్నాడు వీడికి ఇప్పుడు ఆత్మని బోధించాలి ఒక్కసారిగా సచ్చిదాత్మచైతన్యము పరబ్రహ్మస్వరూపము సర్వ జగద్వ్యాప్తము ఇలా మొదలు పెడితే వాడికి ఏం తెలియదు అందుకోసం వాడిని స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క స్టెప్పే చెప్పాలి అనాలంబ్య విశేషం కంచిత్ సహసా ఆంతరతమ ప్రత్యేగాత్మ విషయా కర్తుమ శక్ అటువంటి వీడి యొక్క బుద్ధికి సర్వాంతరమైన ఇన్నర్మోస్ట్ రియాలిటీ సచ్చిత్ ఇది ఆత్మ అని ఒక్క మాట చెప్పేస్తే వాడికి అది ఏమీ అర్థం కాదు కాబట్టి వాడిని చేపట్టుకుని నడిపించాలి ఆలంబనం ఒకటి పట్టుకోవాలి వాడికి మరొకటి అప్పు చెప్పాలి మరొకటి అప్పచెప్పి అరే ఈ దేహాత్మ బుద్ధిని మిదిలిపెట్టేయిరా అంటే వాడు దేహాత్మ బుద్ధిని నిద్రపెడతాడు ఇంకో దాన్ని పట్టుకుంటాడు ఒక స్టెప్ ముందుకు వెళ్ళాడు అప్పుడు అంతకంటే లోపలి అప్పచెప్పి అరే ఈ ప్రాణాత్మ బుద్ధి ఈ చలనమే ఆత్మానే బుద్ధిని ఈ ఫిజికల్ మూవ్మెంట్ ఏదైతే ఉందో పవరు అది ఆత్మానే బుద్ధిని వీధిపెట్టరా అంటే అప్పుడు మనస్సులోకి వెళ్తాడు సంకల్ప వికల్పములే ఆత్మానే బుద్ధిని మిదిలిపెట్టు అలాగే వాడిని ఒక స్టెప్ తర్వాత ఇంకొక స్టెప్ విడిపించుకుంటూ వెళ్ళాలి అందరికీ పై కొమ్మ పట్టుకోమని చెప్పి అది పట్టుకున్న తర్వాత కింద కొమ్మ విదిలేయమన్నారు అంతేగాని ముందే కింద కొమ్మ విదిలిపెట్టేయమన్నారు అనుకోండి వాడు కింద పడిపోతాడు ఆ రకంగా వాడిని జాగ్రత్తగా ముందుకు తీసుకువెళ్ళడం కోసం శృతి కరువుణే ఆ కోసము లోపల కోసము లోపల కోసము అలల తీసుకెళ్ళింది అంటున్నారు శంకరుడు తైత్రీయ భాషలో దానికో దృష్టాంతం చెప్పారు ఓ శాఖాగ్రచంద్రదర్శనవత్ రేపు నెక్స్ట్ క్లాస్లో ఫినిష్యత ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణము దూర్ణస్ పూర్ణమాదాయు పూర్ణమే వాశిష్యూ శాంతిశాంతిశాంతి హరి ఓం శ్రీ గురుభ్యో నమీ ఓం దత్సాత్మనమస్